మ జ్యేష్టరాజన్ బ్రహ్మ బ్రహ్మణ ఆశ్వంగోతి సాధన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతే గురు పరంపరా్యాగంతుమాంగి ప్రాణశ్చక్షుస్మోబలంద్రియాణ సర్వాణి బ్రహ్మోపనిషదన్ మాహం బ్రహ్మ నిరాక్యాంబ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణిరాకరణంస్ పరాత్మనిల రయ ఉపనిషత్సు ధర్మాస్య సుతుయ సు ఓం శాంతి శాంతి శాంతి అయ్యోమ్యమతో వృక్షే స్రవేత్ జీవన్ శ్రవేత్ స ఎనాత్మనా అను ప్రభూత పేపీయమానో మోదమానస్తి భాష్య శృణు దృష్టాంతం అస్సే సోమ్యా మహత అనేక శాఖాదియుక్త వృక్ష్రతస్థితం వృక్షం దర్శయన్నాహ మీరు సముద్రంతో తరంగాలతోటి పోలుస్తూ ఉంటారు కదా పరమేశ్వరుడు సముద్రమని జీవుడు తరంగమని తరంగం సముద్రంలో విలీనం అయిపోతే ఇంకా విలీనం అయిపోవడమే కానీ ఇదే తరంగం మళ్లీ పునర్జన్మ అనేది అని ఉన్నట్టుగా అర్హిద్దదు దాటి జీవుడు మళ్లీ సత్తులోనే విలీనమవుతున్నాడు మళ్లీ పునర్జన్మ వస్తోంది సుశుక్తిలో సత్తులో విలీనమవుతున్నాడు పునర్జన్మం మరణంలో సత్తులో విలీనమై ఇంకో దేహం నిజానికి సుశుక్తిలో కూడా ఇంకో దేహమే మీకు నిన్న రాత్రి కొడుకున్న దేహంలో ఉన్నాడు పొద్దున్న ఉండదు ఇంకో దేహమే ఉంటుంది ఉండే అలా కొంచెం లాంగ్ టైం రిక్లాన్ ఇంటి లాగా కొంచెం లాంగర్ టైం పడుకుంటే ఇంకో దేహాలతో వస్తారు వీరికి కానీ మనకేంటే ఆ కంటిన్యూటీ మెయింటైన్ అవుతుంది సో అని మరణం దగ్గరకు వచ్చేటికి టోటల్ చేంజ్ ఈ బాడీ పూర్తిగా డిజింగ్ అయిపోయి కొత్త బాడీ వస్తుంది ప్రళయంలో కూడా మళ్ళీ ఇదే సిచ్యువేషన్ బ్రహ్మగారితో సహా అంతా దిగాలు అయిపోయి మళ్లీ కొత్తగా వస్తారు సో అగెన్ ఈ కల్పన నుంచి నెక్స్ట్ కల్పనలో కూడా ఇదే జీవులు కొనసాగుతారు అని మనకి వినపడుకోండి సో ఆ దృష్టాంతంలో ఈ డిఫరెన్స్ ఉండేది సో వాటివి సేవ్ అవుతుంది జనరల్ గా దృష్టాంతం అన్నది ఒక పాయింట్ మీదే ఉంటుంది ఇంత ఎలాబొరేట్ గా ఎవ్రీ పాయింట్ ఇది దృష్టాంత మనం చెప్పదలుచుకున్న దాంట్లో ఉండే ప్రతి పాయింట్ ప్రతి కొన్ని సైడ్ కానక్కదా కాబట్టి జనరల్ గా దృష్టాంతానికి సంబంధించి ప్రశ్నలు ఎంటర్టైన్ చేయరు దార్ష్టాంతికం ప్రశ్నలు కాబట్టి ఇక్కడ కూడా ప్రశ్న దార్ష్టాంతికం గురించే ఏంటంటే జీవులు శక్తిలో విలీనం అయిపోతున్నారు కదా మళ్ళీ ఎందుకు వాపస్ వస్తున్నారు తరంగాలవన్నీ రానట్టుగా జీవుడు కూడా రాకుండా ఉండిపోతే సరిపడుతుంది కదా అని ఒక రకమైన ప్రశ్న దీంట్లో రెండు రెండు ఆలోచనలు ఉన్నారు చూడండి మనం ఏమన్నా మనం ఏమని చెప్తూ ఉంటాం కూడా అలా చెప్తాం ఎందుకంటే కర్మ సిద్ధాంతం అని కర్మ ఫలానుభవము అని చెప్తూ ఉంటాం మనం ఏమంటాం అంటే మీడే మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటాడంటాం ఓకే యు సే దాట్ మిస్టర్ సోమ్ ఇక్కడ హీ బైస్ హియర్ అండ్ టేక్స్ అన్ బర్త్ అని ఓకే ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తాను దాన్ని బట్టి ఈ స్టేట్మెంట్ ని మీరు ఆలోచించండి వ్యక్తి పర్సన్ అని మీరు ఎప్పుడైతే అన్నారో వితౌట్ ఏ స్పెసిఫిక్ బాడీ ఐడెంటిఫికేషన్ పర్సన్ అనేవాడు ఉండదు అసలు పర్సన్ అంటే బాడీ ఐడెంటిఫైడ్ పర్సన్ పర్సన్ దెర్ ఈస్ నో అదర్ పర్సన్ సపోజ్ మెమరీ బాడీ ఉందనుకోండి అంటే సూక్ష్మ శరీరము ఈ సూక్ష్మ శరీరమే ఈ దేహం ఇంక ఇంకో దేహానికి కదా ఆ సూక్ష్మ శరీరము It is not a person. Person aval, ante, oka dehan lo a soksma sereeram prakatamai, a dehan unto tadaatniyan ni chandalsumai. Kavit, without body identification there is no person. Ante, arthayanetanumata, ee body epude ite disintegrate hai kohindo, this person dissolves here. And ee soksma sereeram ho, ante, what is soksma sereeram? It is a power. It is a power. Soksma sereeram, ante, power hai kakandai. సోల శరీరం అంటే మీకు జడా పదార్థం వచ్చింది కానీ సూక్ష్మం అంటే ఇట్స్ ఎ పవర్ ఆఫ్ లైఫ్ అండ్ పవర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ పుట్టు కదా ప్రతి సూక్ష్మ శరీర ఆ సూక్ష్మ శరీరము ఇట్ గోస్ అండ్ టేక్స్ అనదర్ బాడీ అండ్ ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ పర్సన్ ది నాట్ ది సేమ్ పర్సన్ కాబట్టి ఈ పర్సన్ చచ్చిపోయి ఇంకో చోటకి వెళ్లి మళ్ళీ వీడేదో అవుతున్నాడు అని మీరు అనుకోవడానికి ఏమీ లేదు అయితే మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ తగ్గినవది పెట్టేప్పుడు ఇది ఇప్పుడు నేను చెప్పిన సీరీకి ట్రబుల్స్ అమ్మవుతుంది నేను చెప్పిన సీరీ ప్రాబ్లం మీరు ఇష్యూ సాల్వ్ అయింది అర్థమైంది కదా తెలుసా బాడీ ఎప్పుడైతే డిజాల్వ్ అయిపోయిందో దట్ పర్సన్ ఇస్ మోర్ అండ్ దెన్ ఇఫ్ ది మెమరీ బాడీ టేక్స్ అప్ బాడీ దట్ ఈజ్ అనదర్ పర్సన్ అని ఎప్పుడైతే ఇలా అన్నామో ఇప్పుడు ఈ శ్రాద్ధాధికం అనే చేస్తున్నట్టు అని ఒక శంక ఒకటి బయలుదేరు అనిచేతనే నేను ఎప్పుడు ఐ ఆల్వేస్ మెయింటైన్ శ్రాద్ధకర్మ అన్నది వీడు వీడి యొక్క ఉద్ధారం కోసం చేసుకుంటాడు తప్పించి శ్రాద్ధకర్మ పర్టికులర్ ఇండివిజువల్ కోసం చేసుకోడు అని నేను ఎప్పుడు మెయింటైన్ చేసుకోండి ఇవ్వాలి సో దిస్ ఈజ్ వాట్ ఐ ఆల్వేజ్ మెయింటైన్ అంచేతనే శృతి స్మృతి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది స్మృతి కంటే స్మృతిలో చెలవలో పలవలో ఎక్కువైపోతారు స్మృతి కంటే కూడా కస్టమ్స్ లో మరీ ఎక్కువైపోతారు ఇప్పుడు ఉదాహరణకి శృతిలో శ్రాద్ధకర్మ చెప్పారు కానీ మీరు అన్నం విసిరితే కాకులు వచ్చి తిన్నాయా లేదా ఇవన్నీ శృతిలో చెప్పరు అలాంటివేమీ చెప్పరు నిజానికి మీరు కాకులు వచ్చి తిన్నాయా లేదా కాకులు తింటే మన వాడు తిన్నట్టు లేకపోతే మనం ఎవరైనా పెడుతున్నామో వాడు తిన్నట్టు కాదు అని ఇది స్మృతిలో కూడా ఉండదు ఇది ఈ కాకును తినడం అనేది ఎవరో దొరికిడు ఎందుకంటే మీరు అన్నం విసిరితే ఏం తింటాయండి కాకులే తింటాయి ఇదిగేం తింటాయి మన ట్రాపికల్ కంట్రీలో మీరు అన్నం రెండు నెటుకులు పైకి విసిరారు అనుకోండి అన్నం తింటూ చేయాలన్నారనుకోండి తక్కువ ఒక కాకు వస్తున్నాను ఎందుకంటే ట్రాపికల్ కంట్రీ సిచ్యువేషన్ మీరు తదిరం పెడుతున్నప్పుడు సంహర్ కనెక్టెడ్ విత్ ద క్రో అది కస్టమరీగా వీళ్ళు గతానుగతికంగా వచ్చిన మాటే కానీ ఇంతగా నా కాకు రూపంలో వచ్చేసి తినేసి వెళ్ళిపోతారని అలాగే ఎక్కడా మీకు ఎక్కడా ఉండదు కాబట్టి నేను ఈ దృష్టాంతం ఎందుకు చెప్పానంటే ఈ శ్రాదం చుట్టూ ఉన్నటువంటి బిలీఫ్ సిస్టమ్స్ అన్నింటినీ కూడా మీరు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు దాంట్లో ప్రిన్సిపల్ ఏంటంటే పితృదేవతల యొక్క ఆరాధన శృతి విహితము అది మన యొక్క సౌభాగ్యం కోసం మనం చేస్తాం నాందీ శ్రార్థమని వివాహంలో చేస్తారు వివాహానికి ఆరంభంలో నాందీ చేస్తా ఎందుకంటే పితృదేవతల యొక్క ఆశీర్వచనం కోసం చేస్తారు పితృదేవతలంటే యాన్సెస్టర్స్ అని అర్థం ఎవరిలాన్సెస్టర్స్ ఎవరు పర్టికులర్ గా ఎవరి మట్టి వాళ్ళకి అలా ఫిక్స్ అయిపోయి ఉంటారు కాదు సో ఒక పరమేశ్వరుని యొక్క ఒకనొక శక్తికి దేవతలని పేరు ఇంకో శక్తికి ఆన్సర్స్ పెడుతున్నారు పేరు అంతేకానే శ్రీకృష్ణుడు అర్జునుడికి అనేక ప్రశ్నలకి సమాధానం చెప్పాడు కానీ ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు అర్జునుడు అడిగాడు అర్జునుడు నేను తప్పు తినడం కాదు ఏమని అడిగాడు అంటే వీళ్ళందరూ చచ్చిపోతే తజ్జనాలు ఎవరు పెడతారు తజ్ఞాలు పెట్టకపోతే మరి వాళ్ళకి అక్కడ పిండాలు ఉండవు కదా అని అడిగాడు అంత మాట అడిగాడు వాళ్ళకి జలతర్పణాలు ఉండవు పిండోదకాలు ఉండవు అని అడిగాడు అర్జునుడు Aditya Sri Krishna, he, he just ignored that question, one of the silliest of the questions. Every other question he answered, but he question-a-mātra-a-answered already. Kāpattī, Allāyavad-dārāne chođanā kharla-deh. Well, I know any number of Mahātmas who maintain this way, even and the body identification name-deh, darsāṁ yaktiyane di khodarādu. And they maintain it like that. కాబట్టి మెమరీ బాడీ అని మీరు ఏదైతే అన్నారో సూక్ష్మ శరీరము ఇట్ ఈజ్ నాట్ ఏ తర్శం సూక్ష్మ శరీరానికి సుఖ దుఃఖాలు ఉండవు సాందోజ్యంలో ఏదో అధ్యాయంలో విస్తారంగా నిరూపిస్తారు సూక్ష్మ శరీరానికి సుఖ దుఃఖాలు ఉండవు కాబట్టి కాబట్టి ఆ సూక్ష్మ శరీరం హ్యాస్ లో ఎక్కువైనా సిక్కుంటాయి అక్కడే సుఖ దుఃఖాలు ఉంటాయి అంతేతనే దేహానికి క్షేత్రం ఉంటుంది క్షేత్రం అంటే ఫీల్డ్ ఫీల్డ్ ఆఫ్ వార్క్ ఫీల్డ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ భోగాయతనం క్షేత్రం ఆయతనం అంటే పొలం పొలంలో మీరు పంట పండిస్తారు అలాగే ఈ దేహము అనే పొలంలో పంట పండిస్తారు ఏంటి పంట అంటే సుఖ దుఃఖముల పంట కాబట్టి కులదేహము లేదే సుఖీ లేడు దుఃఖీ లేడు సంసారం లేదు ఇట్ ఈజ్ అటెన్షియల్ ఇట్ ఇట్ హ్యాస్ ఇట్ రిమైన్స్ ఇన్ సస్పెన్షన్ ఎన్హెన్స్ డజెంట్ గివ్ హ్యాపీనెస్ ఆర్ అన్ హ్యాపీనెస్ టు ఎన్ బాడీ బికాస్ నో ఎనీ బాడీ దే దిస్ ఈ వన్ లేఫింగ్ కానీ ఏమవుతుందంటే లోకల్లో కొన్ని సిస్టమ్స్ ఉంటాయి ఆ సిస్టమ్స్ జనంలో అవి బాగా అలుముకుని ఉంటాయి ఈ మధ్యన ఎవరో పోయినప్పుడు దేవర్ క్రైమ్ ఆ క్రై చేస్తుంటే నేను చెప్పాను ఎందుకు క్రై చేస్తారనవసరంగాను స్టాప్ ప్లీజ్ ఆ స్టాప్ చేసేసి మీరేమో హరే చెప్పండి నేను సలాగ అంటే వాళ్ళు అంటారు కాదు స్వామీజీ ఇలాగే క్రై చేయటం ఇది ఒక కష్టం అలా క్రై చేయాలని పెద్దలు చెప్తున్నారు అంటే నేను చెప్పాను పెద్దలు చెప్పింది తప్పండి కంపెనీ పోతే క్రై ఇన్ఫాక్ట్ శాస్త్రవేత్త డోన్ క్రయింగ్ చెప్తుంది కాబట్టి ఈ క్రైమ్ అని కస్టమరీగా ట్రై చేస్తున్నారు అదేదో అవసరం అని కస్టమరీగా ట్రై చేస్తున్నారు అలా అనవసరం అది తప్పది కాబట్టి స్టాపి రామనామాన్ని చెప్పించండి మీకు ఏమన్నో ఒప్పుకుంటే మాకు ఇప్పుడు రామనామా చెప్పించే ట్రైమ్ లేదంటే వీళ్ళు కాఫీగా పెట్టుకుంటారు అంతేకాదు అక్కడ కూర్చొని ట్రై చేయటం మాత్రం వద్ద చెప్పి అది అనవసరం అలాగే కాకులు వచ్చాయా లేదా అని ఇక్కడ నిలబడి చూస్తుంటే డాక్ల మీద వస్తాయి కాబట్టి అలా ఆపిచ్చి కూడా వద్దని ఆ అడ్వైజ్ డ్రాప్ అవుతా సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రశ్న ఇట్ ఈ ప్రసమ్ షువస్ క్వశ్చన్ ఇట్ హ్యూస్ అండ్ దెన్ ద క్వశ్చన్ ఇది అలాగన్నా లేటర్ హౌసింగ్స్ విల్ వర్క్అవుట్ సెంటర్ లో నిరూపిస్తారు నేను ఆంటిసిపేట్ చేసి ఐ మేడ్ ఎ ఫ్యూ కామెంట్స్ శృణు ఆయన అంటాడు హే సోమ్యస్య అస్యాల్ట అగ్రతస్థితం వృక్షం దర్శయన్నాహ అస్యాల్ ఈ చెట్టు ఎదుర్కొండా ఉన్న చెట్టు చూపించి అంటున్నాడు అగ్రత స్థితం వృక్షం దర్శయన్ ఎదుర్కొండా ఉన్న చెట్టు చూపించి ఆహా ఆయన తండ్రి చెప్తున్నాడు ఏమని హే సోమ్య మహత వృక్షస్య పెద్ద చెట్టు పెద్ద చెట్టు అంటే అర్థమేంటి అనేక శాఖాది వృత్తస్య తండ్రి ఎక్స్పెరిమెంట్ చేయటానికి పెద్ద చెట్టు అయితే మంచిది అనేకములైన కొమ్మలు ఉపశాఖలను ఉంటారు ఆ ఉపశాఖలు ఇలాంటి వాటితో కూడినటువంటి ఆ చెట్టుని చూపించి ఆయన చెప్తున్నారు ఎిత్ అస మూలే అధ్యాహన్యాత్ పరస్వాదినా సకృద్ఘాతమాేణ నశుష్యతీతి జీవన్నేవతి ఇప్పుడు చెట్టుని ఎవరు కొట్టరు ఒకవేళ కొడితే ఎది సో ఎఫ్ క్చిట్ ఎవడోహలు వచ్చి ఆయన కొట్టడు ఎక్స్పెరిమెంట్ కోసం కూడా చెట్టును కొట్టడు నీ చెట్టు నుండి కొట్టారు అలా కొట్టరు అంటే చెప్తారంటే సో ఎఫ్ క్చిట్ ఎవడోహలు వచ్చి అస్స ఈ యానిమల్ ఎక్స్పెరిమెంట్స్ కూడా సైన్స్ లో చేస్తూ ఉంటారు అన్నీ అక్సెప్టబుల్ కాదనమాఖ్యంగా ఇప్పుడు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కి ఉపయోగించే యానిమల్ ఎక్స్పెరిమెంట్స్ నిన్న మీద పడే యాక్సెప్ట్ చేయొచ్చు అంటే దాంట్లో మెనీ పాయింట్స్ అదే హ్యూమన్ లైఫ్ ఈజ్ మోర్ ప్రెషస్ దాన్ యానిమల్స్ లైఫ్ అని హౌ డూ యూ సే దాట్ వై నాట్ డూ ది యానిమల్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ది అపోజిట్ డైరెక్షన్ లెటర్ నా మరీ డ్రగ్ మనుషుల్లో ఎందుకు టెస్ట్ చేయకూడదు కాబట్టి అదొక అసంషన్ హ్యూమన్ లైఫ్ ఈజ్ మోర్ ప్రెషస్ దెన్ ఎవరేవర్ యానిమల్ లైఫ్ The assumption is, is not uh, entirely acceptable, ఈ అసెంబ్షన్ ఈ నాట్ ఎంటైర్లీ అక్సెప్టబుల్ నెంబర్ వన్ నెంబర్ టూ కానీ ఆశ్యూమ్ చేసుకుని ఎగ్రీ అగ్రీ టు ఇట్ హ్యావింగ్ అగ్రీ టు దాట్ కాస్మెటిక్ ఇండస్ట్రీలో చేసే రీసెర్చ్ లైఫ్ సేవింగ్ డ్రగ్ లో చేసే రిసెర్చ్ కంటే ఎక్కువ దాంట్లో ఉపయోగించే యానిమల్ మోడల్స్ యానిమల్ స్టడీస్ లైఫ్ సేవింగ్ animal ఉపయోగించే యానిమల్ స్టడీస్ కంటే ఎక్కువ కాస్మెటిక్ మీరు ఈ it from ఉన్నారు కాస్మెటిక్ ఇండస్ట్రీలో వాళ్ళు చేస్తూ ఉంటారు యానిమల్ ఎక్స్పెరిమెంట్స్ పిచ్చి పిచ్చి ఎక్స్పెరిమెంట్లు అన్ని చేస్తాం ఇదేవో కాస్మెటిక్ ఇండస్ట్రీ అంటే ఎవరో రకరకాల పదార్థాలు తయారు చేస్తూ ఉంటారు పెర్ఫ్యూమ్స్ అని ఇవన్నీ పెర్ఫ్యూమ్ బాగుంది పెర్ఫ్యూమ్కి ఏవో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అది అది అక్సెప్టబుల్ కర్ఫ్యూమ్ అప్పుడు దాని టాక్సిసిటీ స్టడీస్ చేస్తే కానీ మార్కెట్లో పెట్టడానికి వీల్లేదు టాక్సిసిటీ స్టడీస్ చేయాలి ఆ టాక్సిటీ స్టడీస్ అంటే యానిమల్స్ ని చేస్తాను కుక్కలు పిల్లులు ఎలకలు పిల్లులు ఉండవు మౌస్ నైస్ తోటి ముఖ్యంగా పిల్లు కుక్కలతో దినిపి స్టడీ చేస్తారు టాక్సిక్ స్టడీస్ చేస్తారు టాక్స్ఫిసిటిక్ స్టడీస్ టాక్సిటిక్ వెరీ అన్ఫార్చునేట్ వే ఆఫ్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్ అది ఆ పెఫ్యూమ్ మనిషి వాడితే వాడి బాడీలోకి ఎంత డిజార్బ్ అవుతుందో దానికి హండ్రెడ్ టైప్స్ ఎక్కువ దానికి డోస్ ఇచ్చేస్తారు బ్లడ్ స్టేజ్ లో పెట్టేస్తారు అంటే ఏంటి ఒకవేళ వీడు ఎక్కువ వాడినా కూడా ఏమి అవదని నిరూపించడం కోసం హండ్రెడ్ టైమ్స్ దానికి ఇంజక్షన్ ఇచ్చేస్తారు ఇచ్చేసి దాని బాడీ పార్ట్స్ అన్ని అటాప్సీ చేస్తారు అది చచ్చిపోయిన తర్వాత ఎంట్రెన్స్ అవ్వదు అది అది ఇంజెస్ట్ చేసుకుంటుంది కొంత డైజెస్ట్ చేసుకుని దాని బాడీలో వచ్చే మార్పులన్నీ చేసి అటాప్సీ చేస్తారు మనీ స్టాటిస్టికల్ మేడలు అంటే పది యానిమల్స్ లో చేస్తే మీకు కనీసం సెవెన్ యానిమల్స్ లో సేమ్ రిజర్స్ వస్తే కన్సిస్టెన్సీ అని మళ్ళీ దాంట్ ఏదో ఒక యానిమల్లో చేయడం కాదు స్టాటిస్టికల్ మూలం అంతా స్టాటిస్టికలే స్టాటిస్టికల్ ఉంటే వాటిని బంధువు ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే చెట్టు ఎడి అంటున్నారు శంకరులు కొడితే అంటున్నారు కానీ కొట్టేమని కాదు కొడితే చెట్టు నరికితే మూలే అధ్యాహన్ కాదు పరస్వాదిన దేంతో కొడతారు మూలంలో కొడితే ఓ గొడ్డలి పరశు అంటే గొడ్డలి ఆది శబ్దం కత్తి కొడితే పరస్వాదిన అభ్యాహన్ నా మూలంగా కొడితే అప్పుడేమవుతుంది చచ్చిపోతుంది అనుకోద్దు మీరు ఎందుకంటే ఆయన అంటున్నారు జీవన్న ముందు మంత్రంలో బతికే ఉంటుందని అది కొట్టేస్తే మనకు గతికేలా ఉంటుంది అందుకోసం ఏమంటున్నారంటే సకృద్ వ్యాఘాత మాత్ర సకృద్ఘాత మాత్రేనా నుష్యతి ఒక్క దెబ్బ కొడితే అది ఎండిపోతుంది దాన్ని కొట్టి కొట్టి కొట్టిన పూర్తిగా కింద పొడగొడితే ఎండిపోతుంది అయితే హాస్ట్గా కొడితే ఎండిపోతుంది కానీ ఒక్క దెబ్బ కొడితే ఎండిపోతుంది వీళ్ళు ఎంట్రెస్ట్ ఉంటారంటే కొన్ని వాళ్ళు ఈ కలప కాంట్రాక్టర్స్ ఉంటారు వాడికి చెప్పేదైనా నరికితే వాడి దగ్గర నలుగురు మనుషులు లారీ ఉంటున్నారు కస్టమర్స్ ఉంటారు వీడు వీడి వీడి ఏంటంటే వీడి బిజినెస్ ఏంటంటే కలప వ్యాపారం వేడిది సో దీ దానికి మన ఇసుక లారీల వ్యాపారం వాళ్ళది అనమాట ఇసక లారీ వాడికి వాడి వ్యాపారం సాగాలంటే ఏముండాలండి ఇసక దొరుకుతూ ఉండాలి ఇసక దొరకకపోతే ఇంక వాడని వ్యాపారం చేస్తాడు సో నవ్ యూ ఇమాజిన్ కలప వ్యాపారాన్ని మీరు ఇమాజిన్ చేసుకోండి వాడికి ఏదో చెట్టు నరికితే రోజుకి ఒక చెట్టు నరకాలి నరికితే వాడు లారీ వాడి దగ్గర ఉన్న ఇద్దరు కూలీలు వాళ్ళు ఎంగేజ్ అవుతారు అని హీ గ్యాక్స్ ఇన్ దమ్ ప్రాఫిట్ అది వాడి బిజినెస్ ఎక్కడి రోజు చెట్లు ఎక్కడి దేశంలో కొట్టేస్తూ ఉంటారు మీరు ఏం చేస్తారంటే రోగపక్క చెట్లు ఉంటాయి చూడండి వీడేం చేస్తాడంటే మాస్క్ చేసుకుని ఆ చెట్లని హాఫ్ గా కట్ చేస్తాడు అటువైపు బాగా స్మూద్ రంపంతో బ్యాటరీ ఆపరేటెడ్ స్మూద్ రంపం తీసుకుని అలా ఘాటు పెడతాడు దాని లోపల కంటే ఉంటుందంటే అలాగంటే ఘాట్లో ఒక అరగమని వాటికి పెట్టుకుంటూ పోతాడు అది విత్ ఇన్ మంత్ అవన్నీ ఎండిపోతాడు అప్పుడు వీడు లోకల్ పీడబ్ల్యూడీ ఆఫీస్లో వాడు ఒకటి సిద్దంగా కూర్చుని ఉంటాడు ఒక క్లాక్ ఆ చెట్టు ఎండిపోయిందని వీడు రిపోర్ట్ చేస్తాడు వీరు వెళ్ళి ఎండిపోయింది వీడు ఈ సపోజ్ టు గో అంట పీడబ్ల్యూడీ వాళ్ళ నెంబర్ ఒకటి ఉంటుంది వాడు ఆ చెట్టు ధరలు కట్ దానికి వైట్ పెయింట్ వేసిన నెంబర్ ఒకటి వేసి పెడతాడు అంతా బ్రిటిష్ సిస్ చెట్టు చచ్చిపోయినా పర్వాలేదు కానీ ఈ నెంబరు ఇంత సిస్టమాటిక్ ఉండాలి సో వాడి రికార్డులో ఆ నెంబర్ ఉంటుంది వారు వీటి దగ్గర అంతం పుట్టిని అది చచ్చిపోయిందని సర్టిఫై చేస్తాడు వీరు చూసి రావాలి చచ్చిపోయినట్లుగా వీడు చూడక్కర్లేకనే సర్టిఫై సర్టిఫై చేస్తాడు సర్టిఫై చేసి దాన్ని ఏమో అమ్మకం పెడతారు అమ్మకం పెడితే పాట పాడినట్టుగా వీడి పాడేసుకుని వేసుకున్నట్టుగా మొత్తం ఇదంతా కూడా చేసేసి వీడి పర్మిషన్ తెచ్చు ఒక ఇలా చేసుకుంటారు ఏవి సమాజం ఇలా ఉంటే అలాగే అని సో అలా చేస్తే చచ్చిపోతుంది జీవనంలోనే మాట ఉండదు అలా చేయకూడదు ఒక దెబ్బ ఒక దెబ్బ సకృద్ఘాత మాత్రేణ్యతి ఎండిపోదు ఇది ఇతి హేతో అకారణం చేతనే జీవన్నేవతి ఇంకా జీవించే ఉంటుంది చచ్చిపోదు సదాస్రవేత్త నా బాధ ఏమిటంటే చెట్టు నరికితే పాపము అని ఆ పాపభీతి ఉండాలంట చెట్టు నరికితే పాపము పశువుని చంపితే పాపం అని ఆ పాపభీతి ఉండాలి పాపభీతి లేకపోతే చాలా దురణ్యం బ్యాగ్ మాత్రం పాప భయం లేకపోతే చాలా తప్పబండి సో ఎనివే సదా రసస్రవేత్ అది జీవించే ఉంటుంది కనుక ఆ వృక్షము యొక్క రసము స్రవించును ఓకే తో మధ్యేధ్యాహన్యావేత్ అదేవిధంగా యహ అంటే ఎక్కత్ ఎవరోహుడు ఏది మధ్యే అధ్యాహన్యా మధ్యలో కనుక దాన్ని కట్ చేసినట్లయితే జీవించే ఉంటుంది కనుక ్రవేత్ రసాన్ని స్రవిస్తుంది తోగ్రేధ్యాహమ్యాత్ జీవన్ స్రవేత్ సో అగ్రధానంలో చితారు కొమ్మను కనుక కట్ చేసినట్లయితే అక్కడ కూడా జీవించి ఉంటుంది కనుక స్రవే సృక్ష ఇదీనాత్మనా అనుప్రభూత అనువ్యాప్త ప్రభూత అంటే ప్రకృష్టం భవతి నిండా ఉంటుంది అంటే వ్యాపించి ఉంటుంది అయినా సో ప్రస్తుతానికి ఎవరికైతే కట్ చేస్తే రసం వస్తుందని చెప్పాం కానీ కట్టు చేయట్లేదు అలా నిలబడి ఉంది నిండా జీవత జీవ అంటే జీవరూపంగా వ్యాపించి ఉన్నది జీవశక్తి వ్యాపించి ఉన్నది జీవేన ఆత్మన అనుప్రభూత జీవరూపముచే వ్యాప్తమై ఉన్నది ఈ జీవరూపంగా ఎవరున్నారో స్వతే ఉన్నది ఆ స్వతంతా పరమాత్మయే జీవరూపంగా దాంతో ప్రవేశించింది మానవ దేహంలో ప్రవేశించినట్టుగానే ఆ చెట్టు దేహంలో కూడా ప్రవేశించి ఉన్నది నిజానికి జీవన చెట్టు చెట్టు నిర్మాణం అవుతుంది ముందు జీవము తర్వాత చెట్టు వస్తుంది ఎనివే సో మనం చూసాము ఇది దివ్యాత్మ అనుప్రవేశ్య సమాచారంతో చూసాము అలా వ్యాపించి ఉన్నది మనకు తెలిసిందే మొత్తం చెట్టు అంతా వ్యాపించి ఉన్నది జీవము అని తెలిసింది ఎందుకంటే రసం వస్తుంది కదా రసం ఒక చోట వచ్చి ఇంకొక చోట రాకపోతే చెట్టు అంతా వ్యాపించలేదు కొంత వ్యాపించి ఉందని చెప్పాల్సి ఉంటుంది ఇక ఆల్ తెలిసి మొత్తం చెట్టు కూడా వ్యాపించి ఉన్నది జీవము జీవము అంటే పరమాత్మ అర్థం జీవ జీవము అంటే ప్రాణశక్తి అని అర్థం ఇండివిజువల్ కాదు అసమానం ఇండివిజువల్ కంటే అక్కర్లేదు ఇప్పుడు ప్రాణశక్తి అంటే ఇప్పుడు తరంగాల్ని Do you look at them as individuals, as parts? Not necessary. Tarangal ne parts saka nga chodakhar le do. You can look at them as whole. Uh, uh, Matram, jalasa inga ne chodakso. A uh, jalasa inga allah tibachande, iji tarangam le do, iji tarangam le do, iji tarangam le do, iji tarangam ikkada maayimaya akkar ukshi ni, allah ya, allah kanakshane ubakkhar le do. Hindi kante, parts leo nita ne, unna di whole leo. Uh, scientific kuda, we don't have independent objects, we have systems all. ఇప్పుడు ఫారెస్ట్ ఉంది కానీ ఇండివిజువల్ ట్రీస్ లేవు దేర్ ఆర్ నో ఇండివిజువల్ ట్రీస్ దారెస్ట్ బికాస్ ఫారెస్ట్ అంతా ఇట్స్ సిస్టమ్ సిస్టమ్ అంటే ఏమిటి ఉంటే మొత్తం ఫారెస్ట్ ఉంటుంది లేకపోతే మొత్తం ఫారెస్ట్ పోతుంది అంతేగాని ఈ ట్రీ ఉంది ఆ ట్రీ ఆడుకోవడం ఈ ట్రీ చదివి ఉంటే ఆ చది ఉండవు అలా ఉండటం లైక్ రెడ్ వుడ్ ట్రీస్ రెడ్ వుడ్ ట్రీస్ నిలబడతాయి చాలా ఎత్తుగా నిలబడతాయి బట్ రూట్ సిస్టమ్ అంత డీప్ కాదు మీరు క్యాల్కులేట్ చేస్తే మెకానికల్ గా ఆ ఫోర్సెస్ అన్ని క్యాల్కులేట్ చేస్తే అంత ఎత్తు ట్రీ నిలబడాలంటే దాని రూట్ చాలా లేచి ఉండాలి కానీ అలా ఉండదు రూట్ స్ట్రక్చర్ ని మీరు క్యాల్కులేట్ చేస్తే అంత ఎత్తు నిలబడడానికి మీరు అది చిత్ర దాని రీజన్ ఏంటంటే రెడ్ వుడ్ ట్రీ ఈజ్ నాట్ అన్ ఇండిపెండెంట్ ట్రీ అది సింగిల్ ట్రీ కాదండి సింగిల్ రెడ్వుడ్ ట్రీ ఉండదు సృష్టిలో మీకు రెడ్వుడ్ ట్రీస్ ఉంటాయి గ్రూప్ ఆఫ్ ట్రీస్ సే ఉంటాయి That's why a single redwood tree is ondata, that's why we will Jeevud number one, we will Jeevud number two, we will allow ondata. You have a system of redwood trees, alage single karanga ondata, you will have a system of waves. Alage single Jeevud unto independent single single single Jeevul ondata, you have a system only. Ancetane, the number of living beings may be many, because of the diversity of the mind, diversity of names and forms, Meera living beings in a lot of account to question to kota, but life is one. Ha sakyanya maritipo kota. Tāne mana ke evidente, a oneness need to focus on that. So oneness is there, variety is there. Where do you focus tane, then you are here kota, santa. So mana, a lot of focus to question to mean, we, we are accustomed to thinking in terms of independent objects, independent people, independent jīvas. అలాగా థింక్ చేయడానికి అలవాటు పడి ఉంటాం మనకు ఎప్పుడైతే అలాగంటే అలవాటు పడి ఉంటామో సాహిత్యంలో కూడా అటువంటి థింకింగ్ ని సపోర్ట్ చేసే సాహిత్యాన్ని మనం గట్టిక పట్టుకుంటాం అంటే ఒక హ్యాండ్ ఎవరైతే వన్నెస్ మీద ఫోకస్ చేస్తాడో వాడు ఈ వెరైటీని డిస్క్లైబ్ చేసే సాహిత్యాన్ని పక్కన పెట్టి ఆ వన్నెస్ ని పట్టుకుంటాడు కాబట్టి అదొకటి మనం మరొక రాదు వస్ వెరైటీ బైన్స్ ఇది ఒక సూత్రం అనివే ఇక్కడ వర్ణస్మికి ఎక్కువ హైలైట్ చేసేటువంటి లక్షణం కాబట్టి ఒక ఇండిపెండెంట్ జీవుడు ఇక్కడ ఉన్నాడు వాడు అదో కర్మ చేసుకుని ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు చెట్టు అయిపోతాడు మళ్ళీ ఇప్పుడు ఈ శాపం అయిపోయిన తర్వాత చెట్టు నుంచి ఇంకో చోటికి వెళ్తాడు అదంతా అలాగే పెట్టాడు ఆ రకం కాదు ఇక్కడ ఇట్ ఈజ్ సిస్టమ్ అక్కడ పరమేశ్వరుడు సర్వత్రా కూడా జీవరూపంగా వ్యాపించి ఉన్నాడు ఇప్పుడు ఈ చెట్టు నిండాలు వ్యాపించి ఉన్నాడు ఓకే తర్వాత కొంటాం ఆహా ఎంత ఉందిగా అత్యర్థం పిబమ్ముదకం భౌమాశ్చరసాన్ మూలైర్గృన్ అది పిపీయమాన అంటే పేపీయమాన అంటే పిబ ధాతువు పిబ ధాతువుకి మీరు శానచ్ విచ్చం చేసినట్లయితే పీయమాన అని ఉంటుంది కానీ బాగా ఎక్కువగా తాగుతున్నాడు అని చెప్పేప్పుడు పేకీయమానహ అభ్యాసం వస్తుంది అదొక ప్రచయం డబుల్ అవుతుంది సో మళ్ళీ డబుల్ అయినప్పుడు మీకు పిబాలో ఒక హల్ ఉంటుంది రెండో హల్ పోతుంది ఈ మొత్తం ఈ కథంతా ఉంది కదండి శేషన్ ఉద్యోగ కాబట్టి ఆ పే ఒక్కటే ఉంటుంది ఈత పోతుంది సో పేపీయమాన అంటే అత్యథం పిబం అధికముగా నిరంతరంగా త్రాగుతున్నది ఏమిటి త్రాగుతుంది ఉదకం ఉదకాన్ని త్రాగుతుంది ఉదటం ఒక్కటే అర్థం లేదు భౌమాంశ రసాన్ని భూమి ఎందు ఉదటంతో బాటుగా రసమూలను కూడా రసం ఉంటే న్యూట్రియం నైట్రేట్స్ ఫాస్ఫరేట్స్ ఇలాంటి న్యూట్రియం ఉంటాయి భూమి ఎందు వాటిని కూడా ఉదటంతో బాటుగా వాటిని కూడా అలా నిరంతరంగా తాగుతూ ఉంటుంది తాగడం అంటే అర్థమేటండి మూలైల్ గ్రంథం వ్రాళ్లతో రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది ఫీసు లాపుకుంటూ ఉంటుంది అది తాగడం అంటే వ్రాళ్లతో లాపుకుంటూ ఉంటుంది గ్రంథం తర్వాత మోదమాన హర్షం ఇది ఒక ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ చెట్లు హ్యాపీగా ఉంది ఆనందిస్తూ నిలపడి ఈ చెట్లుకి సైకాలజీని స్టడీ చేశారు జగదీష్ చంద్రబోస్ మొదలు పెట్టాడు వెరీ ప్రిమిటివ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంది వాళ్ళ ఆ ఇన్స్ట్రుమెంట్స్ తోటే చెట్లు యొక్క అనేక అంశాలని ఆయన స్టడీ చేశారు జగదీష్ చంద్రబోస్ ఆ తర్వాత కాలంలో చాలా చిత్ర చిత్రాలైన ఎక్స్పెరిమెంట్లు అందించేసారు ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి దాన్ని కొమ్మని అరిపేశారు అదే చెట్టుని క్లోరోారం ఇంజెక్షన్ క్లోరోఫారం వాస్ ది ఎనస్థియటిక్ సబ్స్టెన్స్ అవైలబుల్ ఇన్ రోజే ఉండేది కూడా జగదీష్ చంద్రబోస్ నాడు క్లోరోఫారమే ఉండేది తక్కువ ఎనస్థిసియాకి ముక్కు వాసులు తెప్పించేవారు ఎక్కువ ఎనస్తీషియా ఇంజెక్షన్ అది వేయించేవారు కాబోదు ఆ చెట్టుకు క్లోరోసారం ఇంజక్షన్ ఇస్తారు ఇప్పుడు షాక్ అని ఒకటి ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఎలక్ట్రీ యాక్సిడెంట్ అయింది అనుకోండి యాక్సిడెంట్ చెయ్యో కాలం కట్ అయింది బాగా డీప్ గా డ్యాష్ స్కిన్ అయింది అనుకోండి మొత్తం బాడీ అంతా గోసింటి షాక్ షాక్ అంటే అది లైఫ్ సిస్టమ్ ఇట్ కెనాట్ విత్ స్కాట్ కైండ్ ఆఫ్ అన్సాల్ దట్ కైండ్ ఆఫ్ అయిలెన్స్ ఇంకేదా బాడీ అంతా షాక్ లో కలిగిపోతుంది షాక్ లోకి వెళ్లిపోతే దాన్ని రికవరీ ట్రబుల్ అయిపోతుంది అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే టు ప్రివెంట షాక్ మార్ఫిన్ ఇంజక్షన్ ఇస్తారు ఈ షాక్ అనే మెడికల్ గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కాక నేను అలా లెఫ్ట్ అంటే టిష్యూస్ దే డైఅట్ ఎఫెక్ట్ అది చచ్చిపోకుండా టిష్యూస్ డైఅట్ అవ్వకుండా పరిరక్షించాలంటే యూ హ్యావ్ టు గివ్ ఎనస్టీషియా ఆర్ పెయిన్ కిల్లర్ వెంటనే ఇవ్వాల్సి ఉంటుంది అంతేకామర్జెన్సీ సెక్షన్ లో తీసుకెళ్లిన వెంటనే దే మార్ఫిన్ అంటే శ్రద్ధ చేసే సందర్భాల్లో అలా చేస్తా సపోజ్ కుదు మార్ఫిన్ ఇంజక్షన్ ఇచ్చేస్తా అది మార్ఫిన్ ఇంజక్షన్ ఇవ్వకపోతే టిష్యూ యొక్క బిహేవియర్ అంతా పాడైపోతుంది అతను జగదీష్ చంద్రబోస్ ఏం చేస్తాడంటే రెండు చెట్లని రీప్లాంట్ చేసే తెచ్చుకున్నాడు ఈ చెట్ని ఇక్కడ నరికేసేసే సందర్భంలో దాన్ని నరకద్దు నేను ఇంకో చోట ప్లాంట్ చేసుకుంటాను అని ప్లాంట్ చేస్తాడు రీప్లాంటింగ్ చేస్తాడు చేసేప్పుడు దానికి క్లోరోఫారం ఇంజక్షన్ ఒకదానికి ఇచ్చి క్లోరోఫారం ఇంజక్షన్ ఇవ్వకుండా ఇంకో దానికి రీప్లాంటింగ్ చేస్తే ఈ క్లోరోఫారం ఇంజక్షన్ ఇచ్చిన చెట్టు వెంటనే బతుకుతుంది కొత్త ప్లేస్ లో అక్కడ ఆ విరేళ్లు నరికేసి కొత్త చోట పాతినప్పుడు కూడా బతుకుతుంది ఆ నరికే ముందు ఇంజక్షన్ ఇచ్చి వేస్తాయి ఇంకో చెట్టు నరికేసి క్లోరోఫారం ఇంజక్షన్ లేకుండా తీసుకెళ్లి పాతే ఆ చెట్టు సో అతను ఏమంటాడంటే ఫిజికల్ బాడీ ఎలా అయితే షాక్ అనేది ఉందో ఎనస్టిసియా ప్రివెంటే వస్తుందో సేమ్ థింగ్ త్రీ అండ్ ప్రూవ్ చేస్తుంది ఆ తర్వాత క్రీన్ ఎలక్ట్రానిక్ షోసి వాటి రియాక్షన్ ఎండ్ వచ్చినప్పుడు దాని రియాక్షన్ ఏంటి వర్షం వస్తే రియాక్షన్ ఏంటి మ్యూజిక్కి దాని రియాక్షన్ ఎలా ఉంటుంది అని ఇలాంటివన్నీ స్టడీ చేసి వాళ్ళు ఏమని చెప్పారంటే చెట్టులో ఇట్ రియాక్ట్స్ టు సెప్టెన్ అవుట్ సైడ్ ద సిచ్యువేషన్ మ్యూజిక్ ఉంటే ఫేవరబుల్ గా ఉంటుంది అని ఇలాగే వాళ్ళు నిరూపించారు ఈ కథంతా నేను ఎందుకు చెప్పానంటే మోదమాన చెట్టుకు కూడా సుఖదుంటాయి జీవతత్వం ఉన్నప్పుడు సుఖదుఖాలు ఉండవు మరి కాబట్టి ఈ నీళ్లు తాగుతూ ఉంటే అది మోద మానస్పిష్టత ఈ వేసంకాలంలో చెట్టు చూస్తే వడలిపోయి ఉంటుంది ఒక్క మీరు మీరు బజెట్ నీళ్లు కోసిరండి వరగంట తర్వాత వెళ్ళి చూడండి ఆకులు తక్కువ ఎలా సాగి నవనవలాడుతూ అంత డిఫరెన్స్ పడుతుంది మోదమానస్పిష్టత అని శృతి చెప్తూ ఆనందంగా నిలిచి ఉన్నది చెట్టు ఆనందిస్తూ నిలిచి ఉన్నది వెరీ ఇంకా తర్వాత అస్సేకా జీవో జీ అథ సాతి అథ సాతి శుష్య అస్స అంటే ఈ వృక్షము యొక్క ఏకాం శాఖ ఒక కొమ్మను ఎత్ ఎత్ అంటే యదా ఏ కాలము అయితే జీవహా జహాతి జీవహ అంటే జీవుడు విడిచిపెడతాడని డోంట్ మేక్ ఇట్ ఎ డూ జీవహ అంటే ప్రాణశక్తి విడిచిపెడుతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ దేహం ఉందండి ఈ దేహంలో జీవుడున్నాడా జీవము ఉన్నదా జీవము జీవము ఉంటే మనస్సు బై హ్యాబిట్ ఇట్ పాజిట్ ఇట్ పాజిట్స్ ఎ పర్సన్ గా కాబట్టి ఇక్కడ పెర్సన్ లేడు జీవము ఉన్నది చెట్టు దగ్గర ఈ దృష్టాంతం మీకు బాగా కనపడుతుంది ఇప్పుడు చెట్టు దగ్గర అక్కడ ఏముంది జీవుడు అన్నాడు అంటే జీవుడు అని కూడా చెప్పచ్చు మనిషిని జీవుడు అనగా చెట్టుని జీవుడు అనడానికి అభ్యంతరం ఏమిటి బట్ మీరు చెట్టుని జీవుడు అనుకుండగా జీవము అనే పక్షంలో మనిషిని కూడా జీవము అంటే బాగుంది దట్ ఈస్ ది ట్రూత్ ఎనీదే కాబట్టి చెట్టు దగ్గరికి వచ్చేప్పటికీ ఒక శాఖ నుంచి జీవహా జహాతి జీవహా జహాతి అంటే జీవుడు వెళ్ళిపోయాడని కాదు జీవశక్తి విడిచిపెట్టేసింది అని అర్థం అర్థం సా సుష్యతి ఆ కొమ్మ వెళ్ళిపోతుంది మనిషికి కూడా అలాగే అవుతూ ఉంటుంది మనిషికి కూడా కొమ్మలు వెళ్ళిపోయేంత ఘోరంగా అవటగానే మనిషికి అయ్యి చోట మనిషికి అవుతుంది ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ రెండో కొమ్మ మరో కొమ్మని జీవశక్తి విడిచిపెట్టేసింది అనుకోండి సాసు అథ సాసుష్యతి అప్పుడు ఆ కొమ్మ ఎండిపోతుంది తృతీయాం జహాతి మూడో కొమ్మని ఆ జీవశక్తి విడిచిపెడితే అథ సాసుష్యతి అప్పుడు అథ అంటే అప్పుడని అదంటే తరువాత అని కాదు అదంటే తదా అప్పుడు అథశబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి అప్పుడు ఎంత తర్వాత అని కూడా మీరు ఉండొచ్చు తప్పేం కాదు జీవ జీవశక్తి ఎప్పుడైతే విడిచిపెడుతుందో ఆ తర్వాత అది ఎండిపోతుంది సపోజ్ సర్వ జహాతి మొత్తం చెట్టుని జీవశక్తి విడిదిపెట్టిందనుకోండి సర్వస్ వృష్యతి మొత్తం చెట్టు అంతా ఎండిపోతుంది భాషం శుద్ధం తదేకాం శాఖా రోగ్రస్తామాహతం వా జీవో జాతి ఉపసంహరతి శాఖాయాం విసు చెట్టు యొక్క ఏకాం శాఖం ఒక కొమ్మను యత్ అంటే కదా ఎప్పుడైతే జీవహా జహాతి జీవశక్తి విడిచిపెట్టేస్తోంది ఎందుకు విడిచిపెట్టాలి రోగ్రస్తం ఆ కొమ్మకు రోగం వచ్చి ఉండొచ్చు లేకపోతే ఏదో దానికి ఏదో రోగం లోపల నుంచి రోగం రావచ్చు పై నుంచి గురుగు పట్టచ్చు కొమ్మలు అలా అయిపోతూ ఉంటాయి లేకపోతే ఆహతాంలా నరికేసారనుకోండి ఆ నరకడంలో ఎంతవరకు నరుకుతారంటే పూర్తిగా నరికేస్తే ఇంకప్పుడు జీవం విడిచిపెడుతుంది అనే మాటకు అర్థమయ్యలేదు సగం సగం వరకు నరికారనుకోండి లేకపోతే ఇరికారనుకోండి ఇలా వేళ్లాడుతూ ఉంటుంది కానీ ఆ శాపు ప్రవహించడానికి మూలం ఉండదు ఇంత ధరడిని బట్టి వెళ్లాడుతూ ఉంటుంది ఎండిపోతుందా అధ్యతనే ఫిఫ్టీ పర్సెంట్ దాకా మీరు కట్ చేస్తే అలాగే కొమ్మ లాగే ఉంటుంది మొక్క అలాగే ఉంటుంది ఎందుకు ఎందుకంటే ఆ స్టాప్ ఆ కనెక్షన్ తీసిన మనిషిని మెడ ఇక్కడ దాకా ఇలా కట్ చేసి వాళ్ళ దాన్ని వాళ్ళు వదిలేసేటప్పుకోండి ఇంటికి వెళ్ళిపోవాలని పంపించేసేటప్పుకోండి ఇంటికి వెళ్ళిపోతడా ఎక్కడికి వెళ్తాడు ఎక్కడికి వెళ్దా చచ్చిపోతాడు సేమ్ థింగ్ విల్ హ్యాపన్ టు ది బ్రాంచ్ అండ్ ఇట్ కెన్ హ్యాపన్ టు ది త్రీ అంశం సో రోగగ్రస్తం ఆహతాంలా పొట్టబడి కాని రోగం వచ్చి కానీ ఆ జీవుడు జహాతి అంటే ఉపసంహరతి ఉపసంహారం చేసేస్తుంది ఏమిటంటే జీవహ అంటే జీవ ఇక్కడ జీవుడెవరు జీవశక్తి ఎవరు పరమేశ్వరుడు అండి ఇక్కడ జీవుడెవడు లేడు ఆ సతే జీవేనాత్మనా అనుప్రవిశ్య ఉన్నది అక్కడ సో సర్వత్రా వ్యాపించి ఉన్నది ఇక్కడ కూడా వ్యాపించి సో జహాతి ఉపసంహరతి ఉపసంహారం చేసేస్తుంది ఏ ఉపసంహారం చేస్తుంది శాఖాయాం విప్రస్కం ఆత్మామిషం ఉపసంహరకు శాఖ ఎందు అంతటా వ్యాపించి ఉన్నటువంటి విప్రసుకం అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మాంశాన్ని తన యొక్క అంశాన్ని ఆ జీవశక్తి తన యొక్క అంశాన్ని ఉపసంహారం చేసేస్తుంది అంతేకానే వాకువ్యూహాలకు నో ఇది ఇప్పుడు చెట్టుంది చెట్టుకి పది కమ్మలు ఉన్నాయి పది జీవులు ఉన్నారా ఒకే జీవశక్తి ఉన్నదా ఒకే జీవశక్తి ఉన్నదా అదేవిధంగా ఒక ఫారెస్ట్ ఉంది లక్ష చెట్లు ఉన్నాయి వెరీ వన్ లైఫ్ Or one hundred thousand lives, there is only one life. There are one hundred thousand living trees. That's one life. Life is one. Life is one. Adi mana maruva rade. Mana anddara is in the okay life. Prāṇāha is one. Ancetana neem dheena ki dhrashtāntaka yavanjapka nantai, mana anddara vake galini peelci pata galopkunam. Because in all of us there is single life. మనందరిలో లైఫ్ వేరు వేరుగా ఉందనుకోండి అప్పుడు మన గాలి వేరే ఉంటుంది ఇంకోహిళ్ళ గాలి వేరే ఉంటుంది అలా అయిపోతుంది అలా కాట్లేదు ఎనివే సో ఆ అంశం అంటే ఇట్ ఈజ్ మెనీ లివింగ్ బీంగ్స్ బట్ వన్ లైఫ్ ఆ లైఫ్ అంతటా వ్యాపించి ఉంది సో ఈ కొమ్మలో కూడా వ్యాపించి ఉన్న తన అంశాన్ని వెనుక్కు తీసేసుకుంది అత సా సుషి అప్పుడు ఆ కొమ్మ ఎండిపోతుంది తర్వాత నస్ను ప్రవిోింహారీ ఇప్పుడు జీవసంహార ఉప సంహ్రీయే జీవ అంటే జీవశక్తి ప్రాణశక్తి అది మానవ దేహం దగ్గరికి వచ్చేప్పటికీ చెట్టు సరి చూశాము మానవదేహం దగ్గరికి వచ్చేప్పటికీ వాగింద్రియంలో మనస్సులో విశ్వాస నిశ్వాసాలలో ప్రాణ కరణ ఇతరములవు ఇంద్రియములలో జ్ఞానేంద్రియములలో గ్రామ అంటే సముదాయము కరణ గ్రామ వీటన్నింటిలో అనుప్రవిష్ట ప్రవేశించి ఉన్నది ఈ కారణం చేత అది ఉపసంహారే ఉపసంహ్రీయతే ఎప్పుడైతే ఒక పార్ట్ నుంచి కనుక జీవుడు జీవశక్తి ఉపసంహారం అయిపోతే ఒక ఇంద్రియం నుంచి ఆ ఇంద్రియమే ఉపసంహృతం అయిపోతుంది ఇప్పుడు వాగింద్రియం నుంచి ప్రాణశక్తి వితిడ్రా అప్పుడు వాగింద్రియం నుంచి విత్డ్రా వాగింద్రియం అలాగే ఉంటుంది ప్రాణశక్తి వితిడ అలాగే ఉండదు వాగింద్రియం కూడా వితిడ అంటే వాగింద్రియము పని చేయటం మానేస్తుంది రాత్రి నిద్రపోతారు నిద్రపోతే సుశుక్తిలో ఏమవుతుందంటే జీవశక్తి ఉంటుంది ప్రాణం ఉంటుంది కానీ వాగింద్రియం ఉండదు ఎక్కడికి వెళ్ళిపోయింది వాలింద్రియం ప్రాణంలో వితిపైపోతుంది కన్ను ప్రాణంలో వితిపైపోతుంది మనస్సు ప్రాణంలో వితిపైపోతుంది బృహదారంకంలో యార్థశత్రు బ్రాహ్మణుల మంత్రం ఉంది గృహీతం భవతి చక్షుఃహీతం భవతి మనహ గృహీతం భవతి ప్రాణ అంటే గ్రహణేంద్రియ ముక్కు గృహీతం భవతి చక్షు శ్రోత్రం ఇవన్నీ గృహీతమైపోతాయి అంటే లాగేసుకోబడతాయి దేంట్లోకి లాక్కోబడతాయి అంటే ప్రాణంలోకి లాక్కోబడతాయి జీవశక్తిలో లాక్కోబడతాయి కాబట్టి ప్రాణశక్తి ఆ ఇంద్రియం నుంచి ఉపసంహారం అయిపోతే ఆ ఇంద్రియ సామర్థ్యమే ఉపసంహారం అయిపోతుంది అది ఉపసంహారే ఉపసంహియతే సిమిలర్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎ ట్రీ ఆల్సో తర్వాత జీవయక్ అషితం పేతం చ రసతాంగత జీవ్ శరీరం వృక్షం వర్ధయతే రస రేణ జీవస్ సద్భావే జీవస్ సద్భావేంగ చెట్టులో జీవశక్తి ఉన్నది జీవ సద్భావం అంటే ఉండడం సో జీవశక్తి ఉన్నది అనేదానికి చిహ్నము గుర్తే మార్కర్ ఏంటి లింగం అంటే మార్కర్ నిప్పు ఉన్నది అన్నదానికి గుర్తు ఏమిటండి పొగ పొగ ఇస్ లింగం అలాగే చెట్టులో జీవం ఉన్నది ఈ విమర్శలాగే ఉంటుంది కొంచెం ఎలా అదేలేట్టుగా దాన్ని అనలైజ్ చేస్తారు అనలైజ్ చేసి చెట్టుని కొట్టుకుని రాపాడి రాపాడి ఏదో ఒకసారి తీసుకుంటే దీంట్లో బౌద్ధులు లాగా చెప్పారు తార్కి ఆల్ దోస్ థింగ్స్ విల్ సింగ్స్ టు సే సో జీవస్ లింగం భవతి చెట్టు జీవము ఉన్నది అన్నదానికి లింగం ఏమిటి అంటే సో జీవేనచ జీవేనచ ప్రాణయుక్తేన ప్రాణయుక్తేన జీవేన ప్రాబ్లం ఓకే ఇప్పుడు జీవశక్తి ఎప్పుడైతే ఉన్నదో ఆ జీవశక్తి శ్వాసక్రియని చేస్తూ ఉంటుంది ప్రాణము అంటే శ్వాసక్రియ సో ప్రాణాపానములు సో ప్రాణాపా శక్తి కూడా శ్వాసక్రియని చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ జీవశక్తి ఈ శ్వాసక్రియతో కూడినదై అషితం పేతం చె రసతాం గతం ఆ జీవశక్తి చేత అషితం ఆహారాన్ని పేతం నీటిని త్రాగటము మనిషి చేతవచ్చు సో ఇవి చేసినప్పుడు ఈ చిన్న ఆహారము త్రాగిన నీరు రసతాం గతం రసభావాన్ని పొందుతాయి మనం మనిషి దగ్గర కూడా చూసాం అంతకుముందు అపవయ ప్రాణ ఇత్యాది సందర్భంగా కూడా ఆ రసభావాన్ని పొందుతాయి అన్నము రసంగా మారుతుంది ఎప్పుడు అప్పులుంటాయి అంచేతనే అప్పులకి నాయా అని గోనాయ నాయా అశ అంటే తిన్నదాన్ని నాయ రసభావం వైపుకి తీసుకుపోతుంది అంతే దానికి అశనాయా అని పేరు అనివే సో ఆ రసభావాన్ని పొందింది రసభావాన్ని పొంది అప్పుడు ఏం చేస్తుంది జీవరీరం వృక్షం వర్ధయత్ ఇప్పుడు శరీరము రెండు రకాలు ఒకటి చచ్చిపోయిన శరీరము జీవించి ఉన్న శరీరము ఈ జీవశక్తి వ్యాపించి ఉన్నది కనుక ఇప్పుడు ఆ శరీరాన్ని ఏమనాలి జీవ శరీరం జీవత్ శరీరం జీవవత్ శరీరం మన కోణ అలాగే జీవవత్ శరీరం జీవత శరీరం అంటే జీవించి ఉన్న శరీరము జీవవత్ శరీరం అంటే జీవశక్తి కలిగి ఉన్న శరీరము సో మటు వటు కాబట్టి సమస్య కాదు అందుకే మనకి ఆనందగిరి టీకాగారు ఏమీ దాని గురించి మాట్లాడలేదు జీవత్ శరీరం అన్నా జీవవత్ శరీరం అన్న అర్థం ఒక్కటే ఎన్ని సమస్య ఏం కాదు ఇక్కడ హిందీలో జీతేహుయే వృక్ష అని రాశారు జీతేహుయే వృక్ష అన్నారంటే ఆయన ఎలా ట్రాన్స్లేట్ చేశారంటే ఆయన ఎరుగుతున్నాయని ఆ ట్రాన్స్లేట్ చేసిన ఆయన ఉన్నారా ఆయన మంచి పండితులు ఆయన ఆయన జీవ శరీరం అని చూసి ట్రాన్స్లేట్ చేశారు సజీవ సజీవ అంటే జీవవత్ అంటే జీవవత కలిగి ఉన్న జీవత్ అంటే దీపే హుయే శత్రువు ఆయన శత్రువు సాన చూసానికి ఆయన ఎరుగుతుంది ఈ దగ్గర కారట్టి ఆయన దీపే హుయేడు రాశారు పోల్లడు తాను పొలాలి ఇలాగ ఉంది అలాగే ఉంటుంది జీవత్ శరీరం వృక్షం కాబట్టి చెట్టు అది శరీరము ఎటువంటి శరీరము జీవించి ఉన్న శరీరము అయితే జీవశక్తి కలిగిన శరీరము ఇప్పుడు ఆ శరీరాన్ని ఈ జీవశక్తి చేత రసభావము పొందింపబడిన అన్నము అప్పు ఆ శరీరాన్ని వర్ధయత్ వర్ధిలినట్లు చేస్తాం కాబట్టి మొక్కలో జీవం ఉంటుంది ఆ జీవం ఏం చేస్తుందంటే రసాన్ని స్వీకరిస్తుంది ఆ రసాన్ని పెట్టి ఆ మొక్క ఇంకా పెరుగుతూ ఉంటుంది మంచిది సో ఇలాగా రసరూపంగా మీకు ఆ చెట్టు పెరుగుతూ ఉంటుంది వర్ధయ